అసలేం జరిగిందంటే పదమూడవ అధ్యాయం ఎన్టీఆర్ సంజీవరెడ్డి కళాపీఠం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి గొప్ప సినీ కళాకారుడిగా పేరుంది ఆయన ముఖ్యమంత్రిగానే కళాకారులంతా విరగబడి ఉత్సవాలు చేసుకున్నారు మా కళాకారుల కుల నుంచి ఎన్నికైన తొలి తెలుగు ముఖ్యమంత్రి ఈయనే అనుకుంటు కానీ అంత నీరాజనాలు పట్టిన కళాకారులు పంతొమ్మిది రాష్ట్రంలో సంగీత సాహిత్య నాటక అకాడమీలని ఎన్టీ రామారావు రద్దు చేసేసరికి అసంతృప్తి ఆవేదనతో రగిలిపోయారు ఎంతగా అంటే సంగీత అకాడమీ చైర్మన్ గా ఉన్న మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో నేను కచేరీలే చేయను అని ప్రకటించేటంత తీవ్రంగా ఆ అసంతృప్తి జ్వాలలు కళాకారులలో వ్యాపించాయి తిరిగి పన్నెండేళ్ల తర్వాత పంతొమ్మిది ముఖ్యమంత్రి హోదాలో మంగళంపల్లిని సన్మానించి ఆ లోపాన్ని సరి ప్రముఖ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు గారి నివేదిక ఆధారంగానే అకాడమీలన్నింటినీ రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆ అపఖ్యాతి నార్లవారిని కూడా చుట్టుముట్టేసింది దాంతో నార్లవారు నైరాస్యంలో మునిగిపోయారు కళాకారులు అసంతృప్తి వెల్లువెత్తిన తరుణంలో సమాచార సాంస్కృతిక శాఖ కమిషనర్ కార్యదర్శిగా నియమితున్నైన నాకు నార్లవారు కబురు చేశారు వెళ్లి చూస్తే ఆయన చాలా ఢీలా పడిపోయారు బయటకు చెప్పుకోలేని బాధలో మునిగిపోయారు నన్ను చూస్తేనే ఆయనలోని ఆవేదన అంతా ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చింది ఏమిటండి ప్రసాద్ గారు ముఖ్యమంత్రి ఎలా చేశారేంటి సాహితీవేత్తలు కళాకారులు అంతా నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు నేనేమైనా వాళ్ళకి వ్యతిరేకినా సాహిత్యం కళలు అంటే అభిమానం లేనివాడినా ఒక సంపాదకుడిగా కొన్ని దశాబ్దాల పరిశ్రమ వల్ల నేను సంపాదించుకున్న పేరు అంతా ముఖ్యమంత్రి గారు తీసుకున్నా ఈ ఒక్క చర్య తుడిచిపెట్టుకుపోయింది కదా ఇస్తుబోయాను అకాడమీల పనితీరుపై నార్ల కమిటీని ముఖ్యమంత్రి నియమిస్తే ఆ అకాడమీల పనితీరును నిశితంగా ఎండగడుతూ నివేదిక ఇచ్చిందే నార్లవారు మరి ఇలా ఎందుకు అంటున్నారు అదే అడిగాను దానికి ఆయన సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు అవునండి సంగీత సాహిత్య నాటక అకాడమీలు మూడింటిని రద్దు చేయాలని నా రిపోర్ట్లో పేర్కొన్నమాట నిజమే ఎందుకని అవి సరిగా పనిచేయడం లేదు గనక కొంతమంది వాటిని కబ్జా చేసి తమకి తమ అనుయాయులకి అడ్డాగా తయారు చేసుకుని దుర్వినియోగం చేస్తున్నారు అవి ఎంత కుళ్ళిపోయాయి వాటిని ప్రక్షాళన చేయడం అసాధ్యం ని కళాకారుడైన ముఖ్యమంత్రి ఏం చేశారు అకాడమీలకు ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఒక్క కళం పొడుతో అకాడమీని రద్దు చేశారు సాంస్కృతిక శాఖలోని అధికారులు అందరినీ తీసేశారు కళల్ని పోషించవద్దని ప్రోత్సహించవద్దని నేను ఏనాడూ చెప్పలేదు కానీ ముఖ్యమంత్రి తొందరపాటు చర్య వల్ల జీవిత సరిపడా అపకీర్తిని మాత్రం మూటగట్టుకున్నాను దయచేసి మీరే ఏదో చేసి నన్ను ఈ క్షోభ నుంచి బయటపడేయాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదన్నా చేయండి ఇలా సాగింది నార్ల నార్లవారి ఆవేదన భరిత వివరణ నాకు అర్థమవుతోంది ఎక్కడ తేడా వచ్చిందో ముఖ్యమంత్రి వేసిన నార్ల కమిటీ సిఫార్సును ప్రకటించే ముందు ప్రత్యామ్నాయం గురించి ముఖ్యమంత్రి ఆలోచించలేదు నేను ఆ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే నాటికే ఇది జరిగిపోయింది మీరే ముఖ్యమంత్రి గారితో మాట్లాడవచ్చు కదండి అని నార్లవారికి ఓ సలహా ఇచ్చాను ఆ చెప్తూనే ఉన్నాను ఆయన వినాలి కదా అని ముక్త చెప్పి ఊరుకున్నారు ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి రామారావు గారికి పత్రికల్లో వచ్చిన వార్తల గురించి నేను చెబుతున్నప్పుడు అకాడమీని రద్దు చేసిన ముఖ్యమంత్రి కళాకారుల వ్యతిరేకి అంటూ వచ్చిన ఒక వార్త ప్రస్తావనకు వచ్చింది ముఖ్యమంత్రి అక్కడ ఆగిపోయారు నన్ను మాట్లాడనివ్వకుండా తన సహజ చెప్పడం మొదలెటరు ఈ బ్రదర్ ఇదంతా కళాకారుడిగా గతంలో నాకున్న పేరు ప్రఖ్యాతి ఎలాంటిదో మీకు తెలుసు కొత్త పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ఎన్నికల్లో దిగి దశాబ్దాల కాంగ్రెస్ అధికారాన్ని మట్టి గరిపించి చరిత్ర సృష్టించిన వాణ్ణి తెలుగు జాతి గౌరవాన్ని ప్రతిష్టను మహోన్నత స్థాయికి తీసుకెళ్లాలని బద్ధ కంకణం కట్టుకున్న వాణ్ణి కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాహిత్య కళారంగాల్లోని వాళ్ళంతా నన్ను ఆడిపోసుకుంటున్నారు కళాకారుల కోసం కొత్తగా ఏమి చేయకపోగా ఉన్న సదుపాయాల్ని కూడా రద్దు చేసిన దుర్మార్గుడు అంటూ నా మీద విరుచుకుబడుతున్నారు నార్లవారిని మాకు టెలిఫోన్ చేసి కళాకారుల కోసం ఏమన్నా చేయండి చేయండి అంటున్నారు అకాడమీలు రద్దు చేయాలని సిఫార్సు చేసింది ఆయన ఇప్పటికిప్పుడు ఏం చేయాలి నేను మాట్లాడలేదు ఆయన బాధ ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇతర ముఖ్యమంత్రులకి రామారావు గారికి చాలా తేడా ఉంది నేను పనిచేసిన ఇతర ముఖ్యమంత్రులంతా వాళ్ళకి ఏ ఆలోచన చెప్పినా అధికారులు చేసే వాదనలోని ఔచిత్యాన్ని పట్టించుకునేవారు రామారావు గారి తత్వం వేరు ఆయన చెప్పిందే జరగాలి దాని సాధ్యాసాధ్యాల గురించి చర్చ అంతగా ఇష్టపడరు పైగా నేను ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ పోస్ట్లో చేరిన కొత్త రోజులు వాదన ఎందుకు వింటూ ఉన్నాను మళ్లీ ఆయనే అందుకున్నారు కళాకారుల్లో ఈ అసంతృప్తి ఆగ్రహం పెరగడం మాకు బాధగా ఉంది ఒకసారి నార్లవారితో మాట్లాడండి ఆయన చెప్పిందే చేశాం కదా ఇంకా ఏం చేయమంటారో అడగండి రామారావు కళల వ్యతిరేకంగా ముద్ర మిగిలిపోకుండా ఏమన్నా చేయండి బ్రదర్ సరే సార్ అంటూ తలూపాను సమస్య అర్థమైంది నార్లవారు చేసిన సిఫార్సును ప్రకటించే ముందు ప్రత్యామ్నాయం గురించి ముఖ్యమంత్రి ఆలోచించలేదు అలాంటి ప్రత్యామ్నాయం గురించి నార్లవారు ఎటువంటి సూచన చేయలేదు కానీ ఇప్పుడు ఇద్దరికీ బాధగా ఉంది కళాకారులంతా తమ తిట్టుకుంటున్నారని కాబట్టి సాహిత్య కళారంగాల్ని ప్రోత్సహించడం కోసం ప్రత్యామ్నాయ కార్యక్రమం చేపట్టాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించాను అప్పుడు అంతకు మూడేళ్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను చేసిన ప్రయోగం గుర్తుకోవచ్చు సంప్రదాయ పద్ధతిలో గురు శిష్య పరంపర కొనసాగిస్తూ తమిళనాడులో కర్ణాటక సంగీతానికి వచ్చిన ఆదరణ తెలుగు రాష్ట్రంలో లేకపోవడానికి కారణమేమిటన్న ఆలోచన చేసి దాన్ని సరిదిద్దేందుకు ఒక కళాపీఠం దేవస్థానంలో స్థాపించడం జరిగింది ప్రముఖ విద్వాంసుడు వాగ్గేయకారుడు బాలాంతరపు రజనీకాంతరావు గారి ఆధ్వర్యంలో కొంతమంది నిష్ణాతులైన కర్ణాటక సంగీత విద్వాంసులు అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సంగీత కళాశాలలోనూ లేదా గురువుల వద్దనో నేర్చుకున్న విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి వారిని కచేరీ ఇచ్చే స్థాయి కళాకారులుగా తయారు చేయడం ప్రధాన ఉద్దేశం అలా తర్ఫీద్ అయిన తర్వాత వారికి రాష్ట్రంలోని పలు కళా సంస్థలకు పంపి కచేరీలు చేయించి కచేరీలు బాగా చేయగలమన్న ఆత్మస్థైర్యాన్ని కలిగించడం రెండవ ఉద్దేశం అటువంటి కచేరీల ఖర్చు దేవస్థానం భరిస్తుంది కనుక రాష్ట్రంలోని కళా సంస్థలకు యువ కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది సాహిత్య రంగంలో వివిధ గ్రంథాలు ప్రచురించడం రచయితలకు గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించటం నాటక రంగంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర నాటక కళా పరిషత్ కు సహాయం చేసి పౌరాణిక నాటక ప్రక్రియకు ప్రోత్సాహం ఇచ్చి కళాకారుల ఆదరణకు తోడ్పడటం ఇవే కాక శిల్పకళ నాట్యం విషయాలలో కూడా దేవస్థానం వారి ద్వారా చాలా పథకాలు రాయితీలపై విగ్రహాల దేవాలయాలకు అందించే పథకం వెంపటి చిన సత్యనారాయణ వేదాంతం వారి వారి చేత నాట్య రూపకాలు తయారు చేయించి దేవస్థానం సహాయంతో ప్రదర్శనలు ఇప్పించే పథకాలు చేపట్టడం ఇవన్నీ కళాపీఠం కార్యక్రమంలో భాగం ఇదంతా జ్ఞప్తికొచ్చాక అనిపించింది అసలు ఇలా సాహిత్య సంగీత నాటకాది రంగాల సముదరణ అన్నది రాష్ట్ర సాంస్కృతిక శాఖ కర్తవ్యం కళాకారులను తయారు చేయడం వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కళా సంస్థలను ఆదరించి ప్రోత్సహించడం ప్రజలలో కళల పట్ల ఉత్సాహాన్ని పెంపొందించడం వారు ఆనందించేట్లు చూడడం ఈ శాఖ కర్తవ్యం ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి భాషలోనూ కళా పోషణ కార్యక్రమాలు నిర్వహించడానికి దేశ స్థాయిలో సాహిత్య అకాడమీ సంగీత అకాడమీ నాటక అకాడమీలను స్థాపించి ఆ సంస్థల అనుబంధ సంస్థలుగా రాష్ట్ర రాష్ట్ర సాహిత్య సంగీత నాటక అకాడమీలు ఏర్పాటు చేసి వాటి కేంద్ర అకాడమీల ద్వారా ఆర్థిక సహాయం చేసే పథకాలు దేశంలో అమలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర సంస్థలకు వితోధిక సహాయం సాంస్కృతిక శాఖ ద్వారా ఇవ్వడం అనవాయితీ ముఖ్యమంత్రి గారికి రాజకీయాలు కొత్త పరిపాలనా అనుభవము లేదు కానీ ఏదైనా చేయాలనే తహతహ త్వరగా చేయాలనే ఉత్సాహం తన మంచి గురే వారిని ఆయన భావించిన ప్రముఖులను సంప్రదించి తనకు నచ్చిన నిర్ణయాలను ముందు ప్రకటించి తర్వాత ఎలా చేయాలో అలించే స్వభావం దానికి పరిపాలనా యంత్రాంగంపై ఆయనకు ఉన్న అపనమ్మకం కారణం కావచ్చు ఇన్నేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు యంత్రాంగం కాంగ్రెస్ సానుభూతి పొరలే ఉండవచ్చునే ఆయన అనుమానం ఆయన మంత్రివర్గంలో కాని పార్టీలో కాని అంత పెద్దగా చెప్పుకోగల అనుభవం గల వారు లేకపోవడం ఉన్న వారికి ముఖ్యమంత్రికి సలహా ఇవ్వగల చనువుగాని ధైర్యం గానీ లేకపోవడం ఇవన్నీ కలిసి రామారావు గారి మొదటి సంవత్సర పాలన కొంత తొందరపాటు నిర్ణయాలతోనూ హడావిడిగాను గందరగోళంగాను జరిగిందని చాలా మంది భావన ఒక పద్ధతికి అలవాటు ప్రభుత్వ యంత్రాంగం ఆ పద్ధతి పూర్తిగా తప్పు అని భావించే రామారావు గారి పద్ధతికి అలవాటు సమయం పడుతుంది కదా ముందుగా అధికారులతో సంప్రదిస్తే అన్ని కాదంటారని ఆచరణ సాధ్యం కాదంటారని అనుమానంతో ముఖ్యమంత్రి పాలనా నిర్ణయాలను అధికారులతో కాక తమకు నమ్మకమైన వారి కొందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుని వాటిని ప్రకటన చేసి ఆచరణకు మాత్రం అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తేనే కార్యక్రమాలు జరుగుతాయి లేకపోతే కష్టం అనే నిర్ణయానికి రావడం ఇదే ఆయన పాలనా సరళి అలానే చేయడం జరుగుతోంది అలా తీసుకునే నిర్ణయాల్లోనే ఒకటి ఈ అకాడమీలు రద్దు చేయడం రామారావు గారికి నార్లవారి మీద ఎంత గౌరవం అంటే పెద్ద ఆయన చెప్పింది వెంటనే అమలు చేయాల్సిందే అని అకాడమీల రద్దు గురించి ప్రకటించి పాతుకుపోయిన వారిని సాంస్కృతిక శాఖకు దూరం చేసి ప్రక్షాళన చేస్తామని ప్రకటించి ప్రకటించినవి వెంటనే అమలు చేసే మనస్తత్వం గనక వెంటనే అమలు చేశారు దీనితో అకాడమీలు పోయాయి వాటితో పాటు సాంస్కృతిక శాఖ కూడా ఖాళీ అయింది ఆ రోజు సాంస్కృతిక శాఖలో ఉద్యోగులంతా ఇతర శాఖల్లో పనిచేస్తూ డెప్యుటేషన్ మీద ఈ శాఖకు బాబుతో పాతుకుపోయారని వారిని భవించేశారు అలా కొన్ని నెలల స్తబ్దత వలన కళాకారులు అసంతృప్తి కళా సంస్థల్లో నిరాశ అది వరకు జరిగే కొద్ది మాత్రం కూడా జరగని దీనస్థితి ఎవరిని అడగాలో తెలియని అయోమయ పరిస్థితి నాకు విషయమంతా కొత్త రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఒక కోర్సు చేస్తున్నాను నేను రాష్ట్రానికి తిరిగి వచ్చేటప్పటికి రామారావు గారు ముఖ్యమంత్రి అయి తొమ్మిది నెలలు నేను వచ్చిన వెంటనే తిరుపతి దేవస్థానంలో నేనేదో అవకతవకలు చేశానని కొందరు చెప్పిన మాటలు విని సస్పెండ్ చేస్తారేమో అన్న పరిస్థితి నుండి బయటపడి చావు తప్పి రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ లో చేరా నా పనిని నేను చేసుకోబోతున్న సమయంలో రామారావు నన్ను పిలిచి నేను మీద అభియోగాల్లో నిజం లేదని తెలిసింది తిరుపతిలో ఖమ్మంలో మీరు చేసిన పని గురించి చూశాం విన్నాం మీరు మాకు సన్నిహితులుగా ఉంటూ మా ముఖ్యమైన సమాచార శాఖ చిత్ర శాఖ సాంస్కృతిక శాఖలకు అధిపతిగా రావాలి మా ఇమేజ్ని మీ చేతుల్లో పెడుతున్నాం దాన్ని కాపాడాల్సిన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీది మీకు ఇంకెవ్వరితో ఇబ్బంది లేకుండా మీరే కమిషనరు మీరే కార్యదర్శి ఏదైనా నేరుగా నాతో చర్చించి చేయగలిగిన స్వతంత్రం మీకుంటుంది అన్నారు అలా విద్యాశాఖ నుండి సాంస్కృతిక శాఖను విడగొట్టి సమాచార సాంస్కృతిక శాఖలను కలపడం హోంశాఖ నుండి చిత్ర పరిశ్రమను విడగొట్టి ఈ కొత్త శాఖలో చేర్చడం అలా నేను సమాచార శాఖకు సాంస్కృతిక శాఖకు సచివాలయంలో కార్యదర్శి గాను విభాగాలలో కమిషనర్ గాను చలన చిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుని గాను మేనేజింగ్ డైరెక్టర్ గాను బాధ్యతలు స్వీకరించడం జరిగింది చూదును కదా సాంస్కృతిక శాఖ అంటే ఆ రోజున సచివాలయంలో ఉద్యోగులు లేని ఒక ఖాళీ శిక్షణను రవీంద్ర భారతిలో విభాగంలో కొత్తగా టెంపరీగా చేరిన ఈపాటి శివప్రసాద్ ఇంకొక ఇద్దరు చిన్న గుమాస్తాలు అంతే ఏడాదిగా కార్యక్రమాలు అకాడమీలకు తాళాలు వేసి ఉన్నాయి చేయడానికి పని లేదు నిధులు లేవు ఏం చేయాలో ఎవరికీ తెలియదు ఈ నేపథ్యంలో నార్లవారు ముఖ్యమంత్రి నా మీద ఈ భారం పెట్టారు ఒక వారం రోజులు పెద్ద కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కళాపీఠం ఏర్పాటుకి పథకం తయారు చేశాను ఈ లోపల ఒకరోజు ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర అకాడమీలతో మాట్లాడి వారు నిధులు ఇవ్వడానికి ఎలా చేస్తే బాగుంటుందో కళాపేటంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వారికి ఆమోదం ఇవ్వడానికి అనుకూలమో చర్చించి వ్యవస్థాపరంగా ఆయా ఏర్పాట్లు కళాపేటంలో చేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉత్సాహం ఉన్నా నిధుల విడుదల విషయంలో మే మహా ఇస్తే ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తారేమో కానీ రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం కావలసిన నిధులు కేంద్రం ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని పోగొట్టుకోవడంలో అర్థం ఏమిటి అందున అప్పటికే ఖజానా ఖాళీ కాంగ్రెస్ వాళ్లు ఖాళీ ఖజానా ఇచ్చారు అభివృద్ధి పనులకు నిధులకు లేకుండా చేశారు కేంద్రం చేయాల్సిన చేయడం లేదు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో రెండు రూపాయల కిలో బియ్యానికి కావలసిన నిధులు ఎలా వస్తాయా అన్న ఆలోచనలో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక రంగానికి కావాల్సిన నిధులు ఇవ్వగలదా కళాపీఠం అమలు జరగాలంటే కేంద్రం నుండి కొంత తేగలిగిన రాష్ట్రం కొంత ఉదారంగా ఖర్చు పెట్టడానికి సిద్ధం కావాలి దీనికి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించడం జరిగింది ఆ సంస్థ ఎలా ఉండాలి అకాడమీలు అది వరకు చేస్తున్న పనులన్నీ చేయాలి అంతకంటే బాగా చేయాలి రాష్ట్రంలో సాంస్కృతిక విప్లవం తేగలగాలి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేటట్లు ఉండాలి కళాకారులకు ప్రోత్సాహకారిగా ఉండటమే కాకుండా నిర్ణయాధికారాలు కళాకారులకే ఉండేట్లు చూడాలి కళాపీఠానికి సమన్వయకర్తగా ఒక కులపతి ప్రతి కళారంగానికే ఒక విభాగం అంటే సాహిత్యానికి సంగీతానికి నాట్యానికి నాటకానికి శిల్పకళకు చిత్రలేఖనానికి జానపదాలకు ఆధునిక కళలకు వేరువేరు విభాగాలు ఆ విభాగాలలో నిర్ణయాధికారాలు ఆయా విభాగాల్లో నిష్ణాతులైన కళాకారులతో సంఘాలు ఏర్పాటు చేసి వారికి ఇవ్వటం ప్రతి విభాగంలో శిక్షణ పరిశోధన ప్రచురణ ప్రదర్శన ప్రచారం నిర్ణయాత్మక ఉప విభాగాలు ఉండి సంప్రదాయ పద్ధతిలో ఎక్కడ అవసరమైతే అక్కడ గురు శిష్య పరంపరానుసారంగా కార్యాచరణకు అవకాశం ఉండాలి కులపతి ఏ రంగంలో కళాకారుడైతే ఆ విభాగానికి అధ్యక్షుడు మిగతా విభాగాలకు ఆయా రంగాలకు ఖ్యాతి గణించిన కళాకారుడు అధ్యక్షుడు ప్రతి విభాగానికి ఒక సంచాలకుని కావలసిన ఉపాధ్యాయు ఇతర సిబ్బందిని ఇవ్వడం జరుగుతుంది అన్ని విభాగాల సమన్వయం కులపతి చేస్తాడు అన్ని విభాగాల అధ్యక్షులు కళాపీఠానికి నిర్ణయాత్మక మండలి సభ్యులుగా ఉంటారు ప్రభుత్వం తరఫున కార్యదర్శి సాంస్కృతిక శాఖ సంచాలకులు అధికార సభ్యులుగాను ఇతర రాష్ట్రాల నిష్ణాతులైన ఇద్దరు కళాకారులను కూడా సభ్యులుగాను తీసుకోవడం జరుగుతుంది కేంద్ర అకాడమీల తరఫున కూడా సభ్యత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా మందితో చర్చించి ఈ పథకం తయారు చేయడం జరిగింది ముఖ్యమంత్రితో చర్చించినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారితోనూ న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారితోనూ కూడా చర్చించి రమ్మన్నారు వారితో చర్చించి వారి సూచనల మేరకు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవడంతో ప్రణాళిక అమలు చేయడానికి సిద్ధమైంది కళాపీఠం ఎక్కడ ఉండాలన్న చర్చ వచ్చినప్పుడు నెక్లెస్ రోడ్డులో సచివాలయానికి ప్రక్కన ఇప్పుడు ఎన్టీఆర్ సమాధికి ప్రక్కన హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉండాలని నిర్ణయించడం శంకుస్థాపనకు కళాపీఠ ఆవిష్కరణకు శ్రీ నీలం సంజీవ రెడ్డి గారిని ఆహ్వానించాలని సంకల్పించడం జరిగింది అంతకు ముందు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆయనతో టెలిఫోన్లో మాట్లాడినప్పుడు సంజీవరెడ్డి గారు మొహమాటం లేకుండా చెప్పేశారు నేను బయటికి ఏ కార్యక్రమానికి వెళ్లడం లేదు మానేశాను అని అయినప్పటికీ మీరు వెళ్ళి ఆయన ఒప్పించి తీసుకురావాలి బ్రదర్ అని ముఖ్యమంత్రి నన్ను అనంతపురం పంపారు సంజీవ రెడ్డి గారితో నాకు కొంత పరిచయం ఉంది తిరుపతిలో దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడే చాలా వారిని కలవడం జరిగింది ఆయనప్పుడు దేశానికే రాష్ట్రపతి స్వామివారి దర్శనానికి సంవత్సరానికి రెండు సార్లు అన్నా సతీమణితో కలిసి వచ్చేవారు నేను టీటీడీలో ఉన్న నాలుగేళ్లలో ఆరుసార్లు పైగా వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులన్నా ఉండేవారు ప్రతిసారి దేవస్థానం తరఫున మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గంటల కొద్దీ గడిపేవారు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కూడా మేము దేవస్థానం తరఫున తయారు చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బాలాజీ పంచరత్నాల మొదటి రికార్డు ఆయన చేతుల మీదుగానే విడుదలైంది ఇలా ఆయనతో చాలా సార్లు కలవడం కలిసినప్పుడల్లా చాలాసేపు గడపడంతో కొంత చనువు కూడా ఉంది ఆ విషయం ఎన్టీ రామారావు గారికి కూడా తెలుసు ఏమిటయ్యా అకాడమీలు రద్దు చేసి సాంస్కృతిక విభాగాన్ని మూసేసి విమర్శలకు తట్టుకోలేక ఏదో చేసి తన ఇమేజ్ బాగు చేసుకోవడానికి నన్ను వాడుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి అనిపిస్తోంది ఈ కళాపీఠం కార్యక్రమం సక్రమంగా అమలు జరుగుతుందన్న నమ్మకం నాకు ఏ మీ ముఖ్యమంత్రికి హడావుడే తప్ప ఆలోచించి చేస్తున్నట్టు లేదు జరగని పనిలో నా వేలు పెట్టి నా పేరు కూడా పెళ్లి చేస్తాడేమని అనుమానం సినిమాల్లో కళాకారుడే గానీ కళల మీద అభిమానం నిజంగా ఉందంటావా ఎందుకు నాకు ఇందులో దిగాలని లేదు అన్నారు సంజీవ రెడ్డి గారు నేను ఏమనగలను ఐఏఎస్ అధికారుల మన్న పేరే గాని ఇలాంటి రాయబారాలు చేయడం మాకు ముస్సూరి అకాడమీలో నేర్పరు రాజకీయ భాషలు కూడా తమ కోరుకును చేసి పెట్టే అధికార సమర్థుడుగాను చేయని వాడు అసమర్థుడుగాను కనిపిస్తాడు తప్ప తమ కోరికలో ఉన్న ఔచిత్యంలో సాధ్య సాధ్యాలతో పని ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానిస్తారా అని మాజీ రాష్ట్రపతి నేను పిలిస్తే వస్తాడా అయినా ప్రయత్నం చేయాలి సార్ పరిపాలన అనుభవం లేకపోవచ్చేమో కానీ ఏదో చేద్దామన్న తహతహ మాత్రం ముఖ్యమంత్రి గారికి ఉన్నట్లే కనిపిస్తోంది ఇందిరాగాంధీని వ్యతిరేకించి రాష్ట్రపతి పదవి గౌరవాన్ని మీరు నిలబెట్టారని ఆయనకు మీ పట్ల ఎనలేని గౌరవం తమరు వస్తే బాగుంటుంది కొంత కళారంగం బాగుబడేసే అవకాశం ఉంటుంది కళాపీఠం కార్యక్రమం అమలు చేసే నాది అని హామీ ఇచ్చాను ఆయన మళ్లీ ఏమనుకున్నారో సందేహిస్తూనే ఒప్పుకున్నారు అలా చాలా ఆర్భాటంగా కళాపీఠానికి శంకుస్థాపన జరిగింది రాత్రి మగళ్ళు కష్టపడి గణపతి స్థపతితో వారం రోజుల్లో తెలుగు తెలి విగ్రహం మండపంతో సహా శంకుస్థాపనకు తయారు చేయించాం కళాపీఠం ప్రారంభోత్సవం కాగానే సంజీవరెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది ఈ మండపం ఇప్పటికీ సెక్రటేరియట్ కి ఎన్టీఆర్ సమాధికి మధ్యను కనిపిస్తూ ఉంటుంది కళాపీఠం స్పెషల్ ఆఫీసర్ తెలుగు ప్రొఫెసర్ తోమాటి దోణప్పని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈయన ఎన్టీ రామారావు గారికి సన్నిహితులు ఆ సాన్నిహిత్యం వల్ల ఆయనకి ఏదైనా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా వెళ్లాలని ఉండేది నేను వారిని కలిసి ముఖ్యమంత్రి వారిని స్పెషల్ ఆఫీసర్ గా అన్నప్పుడు ఆయన పెదమి విరిచారు వైస్ ఛాన్సలర్ పోస్ట్ అంటే గౌరవంగా ఉంటుంది కానీ ఈ కళాపీఠం ఏమిటి స్పెషల్ ఆఫీసర్ ఏమిటి ప్రసాద్ గారు అంటూ తన నిరాసక్త వ్యక్తం చేశారు నేను వదిలిపెట్టలేదు ఆయన రావాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు కదా అయ్యా మామూలు విశ్వవిద్యాలయంలో బోధన పరిశోధన మాత్రమే ఉంది కానీ కళాపీఠంలో కళా పోషణ కళాకారుల సంక్షేమం కళల ప్రచారం ప్రదర్శనలు నైపుణ్యం కళాకారుల తయారు వగైరా వగైరా అనేక అంశాలని సంప్రదాయబద్ధంగా అమలు చేసే అవకాశం ఉంటుంది మీరు ఆశించిన విశ్వవిద్యాలయాల్లో సాహిత్యమే ప్రధానం కావచ్చు కానీ కళాపీఠంలో సాహిత్యం కూడా ఒక భాగం అందువల్ల సాహిత్య కళారంగాల ప్రోత్సాహానికి గతంలో ఎన్నడు జరగనంతను ఉధృతంగా కృషి చేసే అవకాశం కళాపీఠంలో మాత్రమే ఉంటుంది రాష్ట్రంలో సాహిత్య కళారంగాల్లో కొత్త అధ్యాయాన్ని ఈ కళాపీఠం ద్వారా సృష్టించే అవకాశం మీకు కాదనకండి అంటూ కళాపీఠం వెనకాల లక్ష్యాన్ని స్ఫూర్తిని వివరించాక అయిష్టంగా అంగీకరించారు ప్రొఫెసర్ దోణప్ప గారు సాంస్కృతిక సమాచార శాఖల కార్యదర్శి పోస్టులో నేను పనిచేసిన ఏండర్థం కాలం కళాపీఠం రూపుదిద్దుకోవడానికి సరిపోయింది అకస్మాత్తుగా ఒకరోజు అనూహ్యంగా నన్ను ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు ఆ కారణాలు వేరు నెల రోజులు తిరగక ముందే దోణప్ప గారి సిఫార్సు మేరకు ఆ కళాపీఠాన్ని తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంతే సంజీవ్రెడ్డి గారి సందేహం నా కళల్లో మిగిలింది మౌనంగా కన్నీళ్లు గార్చాను